ఎక్కడో తూర్పు సముద్ర తీరం నుండి వచ్చాను వచ్చి నెల రోజులు పైగా అయింది తెచ్చుకున్న గ్రాసం సెలవైపోయిందే కాని చక్రవర్తి గారి దర్శనం లభించలేదు గోలుకొండ ప్రభువులు కవితా పోషకులని విని కాలికి బలపం కట్టుకుని వచ్చాను ఇక మీ చిత్తం మా అంతా ఖుదా దయ నా కాదగింది చేస్తాను శాస్త్రిజీ ఎల్లుండి సాయంత్రం లాల్బాగ్కి దయచేయండి మా ప్రభువుల దర్శనం లభిస్తుంది చిత్తం చిత్తం ఆ భగవంతుడు తమను ఆయురారోగ్యాలతో ధన కనక వస్తు వాహనాలతో పుత్ర పౌత్ర ప్రపౌత్ర అభివృద్ధిగా చల్లగా పండిత్జీ మీరు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి నేను బీగం బేగం లేని అకేలా బ్రహ్మచారిని కనుక తమ ఆశీర్వాదాన్ని వెంటనే ఉపసంహరించుకోండి ఇంకా రెండు రేపు పాదుషా వారి ఎదుట మెహర్బానీ కోసమైనా సరే నేను చెరువు దగ్గర చేపలు పడుతున్నానని మాత్రం కవిత్వం చెప్పకండి చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు మీరు చూడం చూడగ మీరు హాస్య కవులై చోద్యం చూపి పండిజీ ఆడదానికి అందని వాడు కవుల విదూషకుడు గాక మరేమవుతాడు మహారాజా ఢిల్లీని గురించి విన్నామే కాని కన్నారా చూడలేదు ప్రభు కాని చూస్తున్నాం కదా మా గోల్కొండని స్వర్గం స్వర్గం భూమికి దిగి వచ్చింది మాలికి ఇబ్రహీం ప్రభువుల వారి పాలన సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి పాలన జాగీర్దారు గారు మీరందరూ సుఖంగా శాంతిగా ఉండడమే మా కోరిక అదే మా గోల్కొండ సామ్రాజ్యానికి మహాబలం మన రాజ్యంలో మత్సుకైన మత కనిపించని కారణం మీకు మాకు ఉన్న ఐకమత్యం ఆత్మీయత అంతే కదా చిత్తం జహాపన ఇంటింటా తమ పేరు చెప్పుకుని దీపాలు వెలిగించుకుంటున్నారు ప్రజలు తరతరాలకు శ్రీ మల్కిభ చక్రవర్తులే పాలకులుగా ఉండాలని కోరుకుంటున్నారు మంచిది జాగీర్దార్ గారు తూర్పు తీరం నుంచి వచ్చిన రుద్రకవీంద్రులు యువరాజుల వారు నాలుగైదు రోజులుగా సాహితీ చర్చ సాగిస్తున్నారు యువరాజుల వారి ప్రతిభ మేము విన్నాం ప్రభు ఇటీవల చెంచల పల్లెలో ఒకసారి వారి దర్శనం కూడా అయింది చెంచల మీరు పొరబడి ఉంటారు వారు పొరబడి వచ్చారేమో కాని దయచేయండి రుద్రకీంద్ర గొరుకుండా మలికిప చక్రవర్తి విజయోస్తు జయోస్తియుజతాచలెత్తు నరాకూరీలపె న్రహ్మ సదాశివు మా చక్రవర్తులను వర్ణించారు మహాకవులు కవీంద్ర మన తెలుగు కవిత ఖర్జూర మాధుర్యాన్ని మరపిస్తుంది పచ్చకర్పూర వాసనల్ని పరిమళిస్తుంది ఈ పది రోజులు మా దర్బారులో గానం చేసి మమ్మల్ని ఆనందింపజేశారు విద్యా పోషణలో మాకు విజయనగర చక్రవర్తులు సుమండి ప్రభు పారసీ పదాల తెలుగు పదాల జిలిబిలి సొంపు కడముట్ట ఆస్వాదించిన కవితార సులు విజయనగర విద్యా వైభవాన్ని తిరిగి గోల్కొండలో ప్రతిష్ఠించి సరస్వతీ సమారాధన సాగిస్తున్నారు తమరు కవీంద్ర చంద్రునికో నూలు మా ఈ చురుకానుక స్వీకరించండి తమకు రెంట చింతల గ్రామాన్ని ప్రదానం చేస్తున్నాం మహాప్రసాదం ప్రభు మహాప్రసాదం తమరి విద్యా పోషణ లోకమంతా వేణోళ్ళ చెప్పుకుంటున్నది మతాలు వేరైనా కవితామతం ఒక్కటే చాటి చెప్పిన దివ్యమూర్తులు మీరు కవిత సరస్వతులకు మా దర్బారు సదా స్వాగతం చెబుతూనే ఉంటుంది కవీంద్ర మీరు గమనించే ఉంటారు మా యువరాజులు మాకన్నా కవితామతం బాగా తెలిసినవారు అరుగు మాటలోనే దక్కిస్తున్నారు కర్ణాటక గౌళేశు వజ్రాల గద్యమీద పంచాళ భూమిషు పట్టు పల్లము మీద పాండ్య భూపతి వెండి భరణి మీద బంగాళ జననాథు పాంచము మీద ఉంద్రుధవళ గోళకము నటించును కుతుబుష మండలేంద్ర కృతజ్ఞుండే కవీంద్ర భగవంతుని దయ వల్ల తమ వంటి వారి ఆశీర్వాదం వల్ల మా మొహమ్మద్ కులి గోల్కొండకే కోహినూర్ కాగలరు నిజం నిజం నిజం నిష్ఠురం కాకపోతే ఆగిపోయారే జాగిర్దార్ ఆంతరంగికంగా మనవి చేయవలసిన సంగతులు నిజం అనే దేవత ముందు సాటుమాటులుండకూడదు కాని పని కొద్దివాడు చేసిన గొప్పవాడు చేసిన శిక్షార్హమే అయినా ఇక్కడ పరాయి వారెవరున్నారు ప్రతివారు గోల్కొండ సామ్రాజ్యానికి పరమ విధేయులే చెప్పండి యువరాజుల వారికి కోపం వస్తుందేమోనని మీరు నిలబడింది చక్రవర్తుల సన్నిధిలో మధ్య నా భయం ఎందుకు అయినా అంత పిరిగి మీరు చెప్పదలచిందేదో చెప్పేయండి చిత్తం ప్రభు చిత్తం నిజం చెప్పడంలో నాకు భయం లేదు మొదటి చెబుతాను చెంచలపల్లెలో భాగమతి అనే ఒకనొక బజారు పిల్ల ఉంది ప్రభు వారికి కోపం రావటం సహజం యువరాజులంతటి వారు మారు వేషాలతో కనుచీకడిపడే వేళ ఆ పిల్ల ఆటాపాటా చూడటానికి రావాలా వారి కోరికలు మా వంటి వారికి తెలియపరిస్తే వెయ్యి మంది పిల్లల్ని వారికి నగరానాగా తెచ్చి సమర్పించుకునే వాళ్ళని క్షమించండి ఇది సభారంగం కాకపోయినా సభ్యతారంగమే నా వల్లే కాదు మన్నించండి ఆలంపన యువరాజుల వారి దోషం కాదజీ వయస్సు దోషం ఇవాటికి సెలవు తీసుకోండి కవీంద్ర మీరు కూడా జాగిర్దార్ గారు చిత్తంజహాపన చిత్తం ప్రభు అ జాగీర్దార్ చెప్పింది నిజమేనా కనిపించని కారణం కవితా గోచ్లకు రాకపోవడం దర్బారు దయచేయకపోవడానికి యువరాజుల బాధ్యత నీ మీద ఉంచినందుకు ఇదే నా ఫలితం చెంచెల పల్లెలు ఆ పిల్ల ఎవరు నాకు నాకు తెలియదు ప్రభు ఇప్పుడు కుతుబ్బు ఎక్కడికి వెళ్ళాడు अब पांडे से समाचार ने संयुक्त में ोलको युवराजे दिन बंडारमेटो चूड़ी वारी नाचन तरप ఏ శత్రువ ఈ పన్నాగం పన్నాడేమో గ్రహించావా అలాంటిదేమీ లేదు ఏంటి అక్క చాలా కోపంగా ఉన్నావు నా కోపతోపాలేం చేస్తాయే తల్లి నువ్వంటే ఓ మహారాణి నువ్వు మహారాణికి మహారాణి అవునా నీకేం తక్కువ అయ్యో రాత నువ్వు చిన్నదానివైంది అయింది ఎలా చావనీ నీతో నాకు తెలిసిందల్లా ఒక్కటే అక్క అక్కవైనా అమ్మవైనా నువ్వే నువ్వు ఆనాడు మన ఇంటి మీద పడి అమ్మని నాన్నని చిత్తవద చేసి చంపాడే ఆనాడే వాళ్లతో పాటు నేను చచ్చి ఉంటే బాగుండేది అక్క ఏడాది పండు నాకు పదేళ్ళు ఆ నెత్తు మడుగులో పడి ఏడుస్తున్న నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నాను అప్పటి నుంచి ఈ చేతుల మీదుగానే నిన్ను పెంచాను ఆట పాట నేర్పి పెద్దదాన్ని చేశాను బాధలన్నీ నేను స్వీకరించాను సుఖాలన్నీ నీకర్పించాను కానీ నువ్వు నా చేతుల్లోంచి దారిపోతున్నావు అక్క తెలిసే తెలే ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించవరకు నేనేమి చేయడానికి తప్పు చేయలేదు ప్రేమించడం తప్ప అని భగవంతుడు ప్రసాదించిన మహావరం అక్క జాతి మతం కులం గోత్రం ఏమీ నాకు అక్కర్లేదు నాకు కావలసింది మనస్సు మమత అందుకే ఇంకా ఆయనంటావా హద్దు వేరి ప్రవర్తించలేడు అనుమతి నుండి అడుగు ముందుకు వెయ్యలేడు నన్ను దేవతలా ఆరాధిస్తున్నాడక్క ఆయన మనసు కుదిరితే మట్టి మాణిక్యమే కనిపిస్తుందే తల్లి ఇంతకీ మనం పేదవాళ్ళం అన్ని మర్చిపోవద్దు పేదవాళ్ళం ఆడవాళ్ళు ఏడాదిగా గానా బజానా మానేసి కూర్చున్నా ఈ ఏడాది నుంచి ఇల్లు ఎలా గడుపుతున్నదో ఒక్కసారైనా ఆలోచించావా అక్క చూడమ్మా దూసేసినట్లున్న ఈ బోస మీద చూడు అన్నీ అమ్మి గడుపుకొచ్చా ఇప్పుడు అన్నీ అయిపోయాయి ఆ జాగిదార్ ఆఖరికి అప్పు నిప్పు కూడా పుట్టకుండా చేశాడు అక్క ఎగదీస్తే గోహత్య బెగదీస్తే బ్రహ్మహత్య కింద మన బతుకు ఎలాగో కుట్టుమట్టుగానాజానా నడి బజారులో పడి ఏడవలసిన గలు పడుకోవాలి పస్తుండర్లేదు ఇదిగో బంగారు ముహరీల సంఖ్య బంగారు ముహరీల ఎవరు బాబు తమరు పంపదూత ఈ నిమిషాన మీ పాలిట దేవదూతనే చిత్తగా చూస్తాడు తమ దయకు మాత్రం కృతజ్ఞం మేము ఈ ఊళ్ళో డబ్బు కోసం పుట్టలేదు డబ్బు కోసం బతకడం లేదు పుట్టి పెరిగిన గడ్డ నదిలిపెట్టి ఈనాడు డబ్బు కోసం పారిపోలేము అలాగా నేనెవరో తెలుసా అంత అవసరం మాకు మహారాజులకు నమస్కారం శివుడు ఆజ్ఞ లేనిదే చిన్నైనా కుట్టదు విధి ఎదురైతే అనుభవించక తప్పదు ఆట పాట నేర్చిందానివే అనుకున్నాను మాటలు కూడా బాగానే నేర్చావు పోకపోతే మానే జనాలు అయినా చేరతావా తగిన ఏర్పాట్లు చేయిస్తాను సరే ఏది కానప్పుడు ఆఖరి మాట నువ్వు కులి కుతుబ్షా వారిని చూడ్డానికి వీల్లేదు కళ్ళు పీచీ చెప్తారా ఏమిటి నీ పెంకితనం కులి కుతుబ్షా అంటే ఈ గోల్కొండ మహాసామ్రాజ్యానికి వారసుడు యువరాజు కోట్లాది ప్రజల్ని పాలించవలసిన వ్యక్తి अतो धर्माई बाध्य दासको द्रोहम अन्याय आरोप मुझे ज्योति दीपटा జుల వారు ఈ నర్తకిని చూసి ఎందుకు ఆకర్షితులయ్యారు నాకిప్పుడు అర్థమైంది ఏ రసజ్ఞుడైనా ఈమె ముందు తల వద్ది జోహారు చేయవలసిందేనేమో పద మీ మనస్సు నొప్పించుంటే మన్నించండి మహారాజాని దయచేసి ఎంతసేపు తమరేమో రాజులు మహారాజులు ఈ పేదరాలి కుటీరంలో తమకు తగిన మర్యాద మన్ననా లభిస్తుందా అని స్వర్ణసింహాసనాలు రాజ లాంఛనాలు మేము తేగలమా వాటికోసం మేవి మాకు కావలసింది మీ ఆధారాభిమానాలు ఆదరాభిమానాల్ని అర్థించానే కాని మహారాజుల పీఠం కోరలేదే మేవిక్కడ నీ సమక్షంలో ప్రభులం కాముల నాహృద సామ్రాజ్యానికి చక్రవర్తుల మీరు కానీక్రాంతులకు నడుమ प्रणय बन्थन निराचरिकम मनीस्तमनिस्तन्द्र प्रभु रात्रिकानिकी कृपा धर्मेन जानी कृपा धर्मे नदानि ई महामत खली कुतुबशाही आदमती प्रणयम ये, ये रात्रिकम दया धर्मालmeida आधार पड़ेगी आदमती मरचीपो मतालु पासलर रापसने मरचीपो द अम्मनं कथाका మనస్సు నల్లుకున్నాం ఒక్క మాట వింటారా చెప్పు నన్ను చూడకుండా కలుసుకోకుండా ఉండలేరాకపోయినా మహా సామ్రాజ్యానికి కోట్లాది ప్రజలకు అవసరం ప్రభు అని నాకు తెలియదు తెలిసిన ఆలోచించవలసిన అగత్యం నాకు లేదు అది సరే నిన్నెవరైనా బెదిరించారా లేదు ప్రభు నీకే ఈ ఆలోచన పెట్టిందా అవును ఆ మాట ఇలా నా కళ్ళల్లోకి చూసి చెప్పు హృదయపూర్వకంగా అంటున్న మాటేనాది మాట్లాడని ని నేను నీకు దూరం అయిపోవడమే కావాలనుకుంటున్నప్పుడు నవ్వుతూనే వెళ్ళిపోగలడు ఇక్కడ నీ హృదయంలో నాకు స్థానం లేనప్పుడు ఆ గోల్కొండతోనూ నాకు పనిలేదు యాడకు భాగమతి నన్ను వదులుకోవడానికి సిద్ధపడిన దానిది కన్నీలను సైతం వదులుకోవాలి భాగమతి ఒకనాడు ఇక్కడికి నీ కళారాధకుడుగానే వచ్చాను ఈనాడు నీ హృదయారాధకుడుగా వెళ్ళిపోతున్నాను ఈ జన్మ ఇష్టపడకపోతే మరో జన్మకైనా నీ హృదయంలో నా సింత చోటి వెళ్ళకండి ప్రభు మరో అడుగు ముందుకు వెయ్యకండి వెళ్ళాలనుంటే ఈ బాగమతి చావు కళ్ళారా చూసి మరి వెళ్ళండి లేదు భాగం అతి నిజంగానే చచ్చిపోయింది మీ ప్రియ